హరి ఓం గణానాగణపతింహవామహే కవింకీనాపమశ్రవస్తమం యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శస్థి వా నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయు గో మహాన్ తా సర్వాణి భూత మత్స్థాధారయ్కం ఆయిందండే ఇదే చెప్పాలి మంచిది దీనికి అవతారిక చూద్దాము యథోక్తే శ్లోకద్వయన ఉత్తమర్థం దృష్టాంతేన ఉపపాదయన్నాహ గత గత చిన్న రెండు శ్లోకాలలో ఏ సత్వాన్ని చెప్పారో యథోక్తేన శ్లోకద్వయన ఏ తత్వాన్ని ఉత్తం అర్థం ఆ రెండు శ్లోకాలలో ఏ తత్వాన్ని చెప్పారో దానికి దృష్టాంతానికి దృష్టాంతంగా ఈ శ్లోకం వస్తోంది అని అంటున్నారు భాష్యకారు గడిచిన రెండు శ్లోకాలని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది చాలా గొప్ప శ్లోకాలవి ఒకసారి ఉందాము మయాము మత్స్థాని చాహం తెవస్థి నూత పశ్యమే యోగమైరం భూతభృంద భూతస్థ మూత అవి రెండు శ్లోకాలు భగవద్గీతలో కల్లా చాలా ప్రధానమైన శ్లోకాలు ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని జగత్తుకి ఈశ్వరునికి ఉండే సంబంధాన్ని వ్యక్తి లేక జీవుడు జీవుడికి ఈశ్వరునికి ఉండే సంబంధాన్ని చాలా చక్కగా విశ్లేషణ చేసినటువంటి శ్లోకాలు ఆ శ్లోకాల మీద కొంత విస్తారంగానే మనం వ్యాఖ్యానం చేసుకున్నామేమో నాకు గుర్తు సో ముఖ్యంగా ఆ శ్లోకాల తాత్పర్యం ఏమంటే మయా పతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తిరాట వన్ ఫస్ట్ పాయింట్ మనము ఈశ్వరీయ వ్యవహారము అనేది ఒకటి జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అంటే మనం ఎలా చేస్తామంటే లోక వ్యవహారం చేసేప్పుడు కేవలము రాగద్వేషాత్మకమైన వ్యవహారమే చేస్తాం అంటే ఈ దేహము సమస్తము నుండి వేరుపడి ఈ దేహం ఈ దేహంలో నేను ఒక పరిచ్ఛిన్నమైన అహంకారము నేను సో ఐసోలేటెడ్ ఈగో ఇన్ సెపరేట్ బాడీ అని అంటారు సో అది నేను నేను వేరు ఈ జగత్తు అంతా వేరు సో జగత్తు ఏదో అది నేను కాదు నేను ఏదో అది జగత్తు కాదు అని అలాగ ఒక గోడ మానసికమైనటువంటి గోడ కార్డినేటివ్ డివిజన్ ఫిజికల్గా కాదు కాగ్నిటివ్ మన అండర్స్టాండింగ్లో మన అవగాహనలో అటువంటి ఒక విభాగాన్ని పెట్టుకుని అప్పుడు జగత్తుతో వ్యవహరిస్తూ జగత్తుని మిత్రుడు శత్రువు స్వ పరా నాది పరా మంచి చెడు తర్వాత ప్రియా అప్రియ సాధారణంగా మనం చేసే డివిజన్స్ అలా ఉంటాయి ఇది ప్రియము అంటే వెరీ ఫేవరబుల్ టు అప్రియ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి మన మనం ఒక ఒక పార్టీని మనం సపోర్ట్ చేస్తాం మన ఒక టీంని ఆ టీం వాడు ఫోర్ కొడితేవో అని మనం పెద్దగా హడావిడి చేస్తాం అదే మొత్తం స్టేడియం అంతా కూడా మహా ఉత్సాహంగా హడావిడి చేస్తారు మనం సపోర్ట్ చేసి వాడు ఫోర్ కొడితే అస్తమానం వీళ్ళే ఫోర్లు కొట్టారు కదా అవతల పార్టీ వాళ్ళు కూడా ఫోర్ కొడతారు వీడు అవతల టీం కూడా వస్తాడు బ్యాట్ చేయడానికి వాడు కోరు కొడితే వీళ్ళేమి మాట్లాడారండి ఎక్కడ అసలు ఏమీ అవనట్టే దీన్ని క్రియా క్రియానికి దృష్టా చేస్తాడు తర్వాత మన మనం సపోర్ట్ చేసేవాడు సిక్స్ కొడితే ఏదో పెద్ద భూమి ఆకాశాలు ఏకమైపోయినంత అందో హడావిడే అదే అదనవాడు సిగ్గు సిక్స్ కొడితే ఏదో పెద్ద ఆపద వచ్చినట్టుగా కృంగిపోవడం ఏమబ్బా సో ఈ విధంగా ప్రియ ప్రియము అప్రియము స్వాపర గుడ్ అండ్ బ్యాడ్ ఇదో పెద్ద సమస్య గుడ్ అండ్ బ్యాడ్గా డివైడ్ చేసి పెట్టుకోవటం ప్రపంచాన్ని తర్వాత సుఖ దుఃఖ ఈ విధంగా డివైడ్ చేసి రాగద్వేషాత్మకమైన వ్యవహారం మనం చేస్తూ ఉంటాము సరిపడిందండి నేను చేసిన లోకం వ్యవహారానికి నేను చేసిన వివరణ మీకు వచ్చిందా బుద్ధికి ఈ విధంగా మనం వ్యవహారం చేస్తూ ఉంటాం ఈ వ్యవహారము చాలా తప్పు దాంట్లో ఏ అంశము సత్యం కాదు సత్యం ఏమిటంటే మీరు ప్రియము అప్రియము అన్న రెండు కూడా ఈశ్వరుడే మిత్రుడు శత్రువు రెండు కూడా ఈశ్వరుడే సుఖము దుఃఖము రెండింటి రెండు ఈశ్వరుని అనుగ్రహం ఉన్నది తర్వాత స్వాపర రెండు కూడా ఆత్మస్వరూపులే కాబట్టి సర్వము ఈశ్వరుని తోటి నిండి ఉన్నది ఇది మొట్టమొదటి పాయింట్ ఈశా వాస్యమిదం సర్వం ఇదంతా నేను చెప్పాను చాలా విస్తారంగా కూడా చెప్పి ఉంటాను సో కాబట్టి ఈశ్వరీయ వ్యవహారము అని ఇప్పుడు నేను చెప్పిన లౌకిక వ్యవహారం కాదు దీనికి దానికి విరుద్ధంగా ఈశ్వరీయ వ్యవహారాన్ని మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి ఎలాగా స్వాపర అనేది ఏమీ లేదండి అందరూ మన ఆల్ ఆర్ వన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ బాహ్యంగా భేదాలు ఎన్నున్నా హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ వన్ కాబట్టి ఈ స్వా పరా అనే దాన్ని అంత గట్టిగా పెట్టుకోకూడదు ఇప్పుడు ఏదైనా ఓ పండు ఏదైనా స్వీట్ ఉందనుకోండి ఓ ముక్క తింటాము ఇంకో ముక్క ఎట్టి వాడికి పెడతాము అక్కడ ఇంకో హోళ్ళేవాళ్ళైనా ఉంటే వాళ్ళకు కూడా మరో ముక్క పెడతాము అంతేగాని వాడు మనవాడా పరాయి వాడా అని ఆలోచన చాలా తప్పు తర్వాత జీవితంలో సుఖము దుఃఖము ప్రియము అప్రియము అనేటువంటివి దృఢమైనవి ఏమీ లేవు మీరు సుఖం అనుకున్న దాంట్లో దుఃఖము దుఃఖం అనుకున్న దాంట్లో సుఖము ఇవిడీ ఉంటాయి సుఖమనేది ఏది లేదు ఆ సుఖంలో బోల్డ్ దుఃఖం ఉంటుంది దుఃఖం అనేది కూడా ఏది లేదండి దుఃఖంలో ఒక సుఖము ఒక శోభ దాగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా రెండు కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే సుఖాన్నిచ్చినా ఈశ్వరుడే దుఃఖాన్నిచ్చినా ఈశ్వరుడే అంటే ప్లెషర్ ఈజ్ డివైన్ పెయిన్ ఈజ్ ఆల్సో డివైన్ కాబట్టి సుఖ దుఃఖములను ప్రియ అప్రియములను ఒక సమత్వ బుద్ధితో దర్శించటము అభ్యాసం చేయాలి రెండింటి ఎందు ఈశ్వరుణ్ణి మనం అభ్యాసం చేయాలి ఇప్పుడు మీకు పొద్దున్నే మంచి న్యూస్ వచ్చిందనుకోండి ఓ గాడ్ ఈస్ గ్రేట్ అని మనం ఎంతో ఉత్సాహపడతాము సపోజ్ లేవగానే జ్వరంగా ఉందనుకోండి ఈ జ్వరం కూడా ఈ జ్వరము ఈ అనారోగ్యం కూడా మనకి ఈశ్వరుడే ఇచ్చినాడు అని స్వీకరించగలగాలి దాన్ని ఈశ్వరీయ వ్యవహారము అంటారు ఎదరో వాళ్ళు సత్కారంగా మంచిగా మాట్లాడారనుకోండి వండర్ఫుల్ అని మనం చాలా ఉల్లాసాన్ని కలిగి అదే ఎదరు వాళ్ళు కొంచెం అవమానకరంగా మాట్లాడారనుకోండి మనమేమో చాలా అహంకారము ద్వేషము ఇవన్నీ కూడా పొందుతాము అలా కాకుండా ఆ అవమానం వెనక ఉన్న ప్రాణశక్తి కూడా ఈశ్వరుడే ఇప్పుడు తిట్టాలంటే కూడా వాడి హృదయంలో ప్రాణశక్తి ఉండాలి కదా తిట్టివాడికి పొగిది వాడికి ప్రాణశక్తి ఏది ఉన్నదో తిట్టివాడికి అదే ప్రాణశక్తి ఉంటుంది వేరే ప్రాణశక్తే ఉండదు కాబట్టి ఎలాగంటే రెఫ్రిజిరేటర్లో కూల్ చేసే ఎలక్ట్రిసిటీ వేరు హీటర్లో వేడి చేసే ఎలక్ట్రిసిటీ వేరు ఉండవు రెండో ఒకటే అదేవిధంగా ఒకే ప్రాణశక్తి మిత్రుని ఎందు శత్రువునందు కూడా కలదు వాళ్ళ దృష్టి ఎలా ఉన్నా మన దృష్టి శత్రుమిత్ర భావానికి అతీతంగా అందరియందు ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ప్రయత్నము దీన్ని ఈశ్వరీయ వ్యవహారము ఇది ప్రధానమైన ఫస్ట్ పాయింట్ ఈశావాస్యమిదం సర్వం అదే ఇక్కడ మయాతమిదం సర్వం జగత్ అవ్యర్థమూర్తిన తర్వాత ఈశ్వరుడు ఏదో ఒక రూపాన్ని అలా ఫిక్స్ చేసేసి ఇదే ఈశ్వరుడు ఈ రూపమే ఈశ్వరుడు ఇక ఏ రూపము ఈశ్వరుడు కాదు ఈ నామే ఈశ్వరుడు మరి ఏ నామము ఈశ్వరుడు కాదు అనేటువంటి ఈ మత మౌధ్యం ఏది కలదో అది భగవద్గీత మొదలైన అధ్యాత్మ గ్రంథాలు దాన్ని సపోర్ట్ చేయం వాస్తవంలో ఈశ్వరుడు అవ్యక్తమూర్తిని ఈశ్వరుని యొక్క స్వరూపము ఇంద్రియములకు మనస్సునకు గోచరమయ్యేది కాదు కాబట్టి కానీ మీరు మనస్సుతో ఇంద్రియాలతో ఈశ్వరుని ఆరాధించాలనుకున్నప్పుడు మీకు మనస్సుకు నచ్చిన రూపాన్ని తీసుకుని ఆరాధిస్తారు అంతేగాని మీరు పట్టుకున్న రూపమే పరమసత్యము మీరు పట్టుకున్న నామమే తప్ప మరేది కాదు అనేటువంటి ఈ మౌధ్యము నుంచి కూడా మనం బయటపడాల్సి ఉంటుంది అవ్యక్తమూర్తి అనే మాటని బట్టి అది రెండవ అంశం ఇక మూడో అంశము ఈ జగత్తుకు సంబంధించినది ఈ జగత్తుకు సంబంధించిన దాంట్లో ఈ జగత్తు ఇది కొంచెం దీన్ని ఇది దార్శనిక కొంత దర్శనానికి సంబంధించిన విచారం ఇది కూడా మనం విస్తారంగా చేసి ఉండు చేసి ఉంటాము అయితే లోకంలో జనులు పురాణ శ్రవణానికి అలవాటు పడి ఉంటారు తప్ప దార్శనిక విచారానికి అలవాటు పడి మీరు అలాంటి వాళ్ళు కాదు మీరు దార్శనిక విచారంలో బాగా ప్రజ్ఞ కలవారనే నా విశ్వాసం కానీ లోక దృష్టితో చెప్తున్నా సో కాబట్టి ఆ పురాణ దృష్టి తెలుసుకుని ఉండాలి కానీ దార్శనిక విచారం కూడా మనం చేయటానికి అభ్యాసం చేయాల్సి చేయడం అభ్యాసం చేయాలి మీకు పూజ స్వామిజీ అంటూ ఉండేవారు ఆ పురాణ దృష్టిని దార్శనిక విచారంతో దాన్ని వ్యాలిడేట్ చేసేటువంటి సూచి మన మీద మనం దార్శనిక దృష్టికోణాన్ని తెలుసుకుని పురాణంలో ఈ కథ ఆ కథ ఉండే అంతరార్థం ఆ విధంగా దాన్ని వ్యాలిడేట్ చేసేటువంటి పని వేదానికి చేయాల్సి ఉంటుంది ఆ వ్యాలిడేషన్ కనుక లేకపోయినట్లయితే అంటే పురాణ గాథలో ఉండే అంతరార్థాన్ని దాంట్లో ఉండే సింబాలిజంని మీకు మీరు కనుక నోట్స్ చేయకపోతే దాన్ని లిటరల్గా తీసుకుంటే దాన్ని లిటరాలిటీ అంటారు లిటరాలిటీ వర్సెస్ స్పిరిచువాలిటీ అది దాని సో మీరు లిటరల్గా తీసుకుంటే మీరు అనేకములైన వైరుధ్యములలో అంటే కాంట్రడిక్షన్స్లో పడిపోతారు కాబట్టి పురాణ గాథను తత్వదృష్టితోటి సమర్థించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని అని అని చెప్పేవారు సో ఆ విధంగా మనం దార్శనిక విచారం కూడా చేయటం అభ్యర్థి తెలుసుకోవాలి దేవుడు అక్కడెక్కడో కూర్చుని హూం హామ్ అంటూ ఇదెంతా సృష్టించాడు అనే మాటలకి అర్థమేమీ లేదు అలా ఎందుకు సృష్టించాలి బాయ్ కాబట్టి ఈ సృష్టి దీనికి సృష్టికి దేవునికి ఉన్న సంబంధమేమి అనేది ఈ గడచిన రెండు శ్లోకాల్లో చాలా ప్రధానమైన అంశం మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని ఈ రెండు శ్లోకాల్లో ఆ రెండు వాక్యాలు ఉన్నాయి నలభై శ్లోకంలో మత్స్థాని సర్వభూతాన్ని ఉంది అంటే సర్వభూతములు నాయందుగలవు మళ్ళీ వెంటనే ఐదో శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికీ నచ మత్స్థాని భూతాని అని ఉన్నది సాధారణంగా దీని ఇదంతా నేను చెప్పాను అయినా ఒక్కసారి సూక్ష్మంగా గుర్తు సంగ్రహంగా గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోదాము సో దీన్ని మామూలుగా భగవద్గీత కొంత ప్రేమతో అధ్యయనం చేసే విద్యార్థులు ఎన్నిసార్లు విన్నా ఇక్కడికి వచ్చేవాడికి ఉంటారు ఎన్నిసార్లు విన్నా అంతేతంగా ఏమంటే స్వామికి ఏ అడుగుతూ ఉంటారు సీరియస్ విద్యార్థులు సీరియస్నెస్ లేని విద్యార్థులకి శ్రీకృష్ణుడు దాన్ని శ్రీకృష్ణుడు ఉంటాడు మన దాన్ని మనం ఉంటాం వాళ్ళేం పెద్ద పట్టించుకోరు కానీ శ్రద్ధగా జరిగే విద్యార్థులు మాత్రం అడుగుతారు ఇది ఏమిటం లేదు ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా అది కొంచెం సందేహంగానే ఉంటుంది ఇది అంటే జగత్తు ఉన్నది కదా మన ముందు ఈ జగత్తునకు కారణమేమి జడమా చేతనమా ముందు మౌలికంగా జగత్తుకు కారణం ఉన్నది ఆ కారణము జడమా చేతనమా జగత్తునకు కారణము జడము అంటే నాసక్తికవాదు వాళ్ళందరూ కూడా జగత్తునికి కారణము జడము అని చెప్తారు అంటే ఒక మెటీరియల్ దాన్ని మెటీరియలిజం అంటారు డయలెక్టికల్ మెటీరియలిజం మార్క్స్ మహాశనుడు ప్రతిపాదించినటువంటి మెటీరియలిజం దాంట్లో సిద్ధాంతం ఏంటంటే జగత్తుకి మూలంలో ఒక చేతన తత్వము దానికి ఈశ్వరుడు అని పేరు చేతన తత్వానికి అలాంటిది ఏమీ లేదు మరి ఏముందండి జగత్తునికి మూలంలో అంటే మెటీరియల్ మెటీరియలిజం మ్యాటరే జడమే జగత్తునకు మూలము అని చెప్తారు తర్వాత మన దార్శనికులలో కూడా సాంఖ్యులు జగత్తునికి మూలంలో ప్రధానము గలదు అని అంటారు త్రిగుణాత్మకమైన ప్రధానం సపజస్వము గుణాత్మకమైన ప్రధానం అది కూడా జడమే కాబట్టి వాళ్ళు కూడా జడవాదులే నాస్తికులు సాంఖ్యులు తర్వాత మీమాంసకులు ఏమంటారు అంటే కర్మమీమాంసకులు జగత్తునకు మూలంలో కర్మగలదు అంటారు కర్మ నుంచి జగత్తు పుట్టింది అండి అయితే కర్మ జడం కదా కర్మ జడం కర్మ చేసేవాడు చేతనుడు తప్ప కర్మ జడమే కర్మ మూమెంట్ అండి చలనం అది జడమే జడ వస్తువునందే కూడా ఉంటుంది జడ దేహము జడం కదా సో జడమైన దేహమునందు ఉంటుంది కర్మ అగ్నిలో మీరు హోమం చేశారనుకోండి అగ్ని జడం కదా ఆ హోమం చేసే ద్రవ్యం కూడా జడం కాబట్టి ఆ కర్మ జడము కాబట్టి ఒక రకంగా కర్మమీమాంసకులు కూడా జడవాదులే అయితే వేదాంతులు వేదాంతుల యొక్క ప్రధానమైన సిద్ధాంతం ఏమిటంటే ఈ జగత్ కారణము జడము కాదు జగత్కారణము చేతనము ఇది చేతన కారణవాదులు అని అంటారు చేతనము నుంచి చైతన్యతత్వం నుంచి జగత్తు పుట్టింది తప్ప జడ నుంచి జగత్తు పుట్టలేదు ఇది వేదాంతుల యొక్క మౌలికమైన సిద్ధాంతం ఇంతవరకు యు ఆర్ విత్ మీ అయితే ఈ భక్తివాదులను ఉంటారు దార్శనికులు ఏం కాదు ఉంటే ఈశ్వర ఉపాసకులు వాళ్ళు వాళ్ళు ఎటువంటి దార్శనిక విచారాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు కానీ దాంట్లో భక్తి దర్శనం కింద వ్యాఖ్యానం చేసిన వాళ్ళు కూడా ఈశ్వరుడు చేతన పురుషుడు ఈశ్వరుడు ఈ జగత్తునకు మూలములందలడు అని వాళ్ళు కూడా స్వీకరిస్తారు కాబట్టి వేదాంతులు భక్తి తత్వము గలవారు వీళ్ళందరూ కూడా చేతన జగత్కారణవాదులు జడవాదులు కాదు సో ఇది ప్రధానమైన మౌలికమైన భేదం ఈ భేదాన్ని గురించి నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు అన్నది సిద్ధాంతం ఈశ్వరుడు అక్కడెక్కడో ఉండి ఏదో ఒక మహిమ చేసి ఈ జగత్తును సృష్టించాడు అన్నది అంగీకారం కాదు ఈశ్వరుడు ఎక్కడో మరో చోటు ఉండి జగత్తును సృష్టించాడనే మాట అది స్వీకార్యము కాదు అలా ఉంటే అలా చెప్తా చిన్నపిల్లలకి చెప్పేప్పుడు అలా చెప్తా సో ఒక స్థాయిలో చిన్నపిల్లలకి చెప్పేప్పుడు దేవుడు వైకుంఠంలోనూ కైలాసంలోనో ఉంటాడు లేక ఆయనేమో ఈ జగత్ ఆయన బ్రహ్మదేవుణ్ణి సృష్టించి అది ఓ బ్రహ్మదేవ నువ్వు సృష్టించమని పురమాయిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తాడని అలా ఇదని చెప్తారు దాన్నే మీరు లెటరల్గా తీసుకోకూడదు ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే మీరు జగత్ ఏదైతే అనుకుంటున్నారో అది ఈశ్వరుని యొక్క రూపమే ఈశ్వరుడే జగద్ూపంగా ప్రకటమై ఉన్నాడు సో ఇప్పుడు జగత్ అంటే ఏమిటి పంచభూతాలు మత్స్థాని సర్వభూతాన్ని అన్ని భూతములు అన్ని భూతములు అంటే ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు వెయ్యో పదివేలో ఉన్నాయనుకున్నారు ఐదు అన్ని భూతములు అంటే యూనివర్సల్ సెట్ అంటారు అంటే అక్కడికి అన్ని అంటే ఐదు అలా తీసుకోండి లేకపోతే సకల ప్రాణులు వేరే కూడా అర్థం చెప్పచ్చు ఇలా తీసుకోండి అన్ని అన్ని భూతములు అంటే పంచభూతములు పంచభూతములు పంచభూతముల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు ఈశ్వరుడే పృథివీ ఆపహ అగ్ని వాయువు ఆకాశరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సో ఇది వేదాంతల యొక్క సిద్ధాంతం అయితే ఇప్పుడు ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమయ్యాడు అన్నప్పుడు దార్శనిక సిద్ధాంతం అలాగే ఉంటుంది ఈశ్వరుడు అక్కడెక్కడో వైకుంఠంలో కూర్చుని ఇక్కడ జగత్తుని ఇక్కడ సృష్టించి రిమోట్ కంట్రోల్లో ఇలా మనం టీవీని ఇలా ఇలా అంటే అక్కడి నుంచి జగత్తుని కమాండ్ చేస్తున్నాడు అనే వాదం సరికాదు అది అసలు నిజానికి భారతీయ తత్వశాస్త్రంలో మీకు ఎక్కడా కనపడదు అటువంటి వాదం అబ్రహామిక్ ఫైట్స్లో అటువంటి సిద్ధాంతం కొంత అటువంటి భావాలు కొన్ని ఉంటాయి కానీ అవి దార్శనిక దృష్టి కాదుక అబ్రహామిక్ ఫైట్స్ అంటే మతప్రధానంగా ఉండేది తప్ప దార్శనిక దృష్టి కాదుకా కాబట్టి దార్శనిక విచారం చేసే సందర్భంలో ఎదటి ఇండియన్ ఆరిజిన్ ఆరు వెస్ట్రన్ ఆరిజిన్ దార్శనిక చేసే సందర్భంలో మటుకు జగద్ూపంగా ఈశ్వరుడు ప్రకటమైనాడు ఇది ఇది సిద్ధాంతం ఇది వేదాంతుల యొక్క మౌలికమైన విచారం ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమైనడు అంటే జన్మాధ్యశయత అంటే జగత్తు జగత్తును నిర్మాణం చేసినటువంటి చేతన పురుషుడు ఆయనే జగత్తు యొక్క నిర్మాణంలో ఉపయోగపడే ద్రవ్యము మెటీరియల్ కూడా ఆయనే అంటే చైతన్యమే జగద్రూపంగా ప్రకటమైనది దీనికి దృష్టాంతం చెప్పాలంటే స్వప్న దృష్టాంతం చెప్పచ్చు ఇప్పుడు స్వప్నం ఉంది స్వప్నంలో మీరు జగత్తును సృష్టిస్తారు మీరే సృష్టిస్తారు స్వప్నంలో సృష్టికర్త మీరే వాళ్ళు మళ్ళీ దేవుడు దయ్యం సృష్టించాడు అనుకున్నారు మీరే స్వప్నంలో సృష్టికర్త మీరే దాన్ని సృష్టిస్తారు అయితే ఎక్కడి నుంచి సృష్టిస్తారు మీనుండే సృష్టిస్తారు కాబట్టి మీరే సృష్టిస్తారు మీనుండే సృష్టిస్తారు ఇంకా మెటీరియల్ ఏమొస్తుంది ఇప్పుడు స్వప్నంలో ఏనుగు చూశారనుకోండి స్వప్నంలో ఏనుగు చూశారంటే ఎక్కడి నుంచి పట్టుకుంటారో ఏనుగు ఏదైనా ఏనుగుల దండు ఒకటి ఎక్కడో పట్టుకుని దాని ఆ కెడ్డాదో వేసే ఏ నుండి అక్కడ పెట్టారా లేదు అది మీరే సృష్టించారు యూ క్రియేటెడ్ ఎక్కడి నుంచి సృష్టించారు ఏనుగులు ఇలా ఎక్కడి నుంచి సృష్టించారు మీ సృష్టించారు కాబట్టి ఆ సృష్టికర్త మీరే సృష్టి యొక్క ద్రవ్యం కూడా మీరే సో ఆ విధమైన సృష్టి ఈశ్వరుడు ఈ జగత్తు ఆ విధమైన సృష్టి అంటే ఎలాగనమాట స్వప్న జగత్తు ఎలా అయితే మన స్వరూపంలో భాగంగా మన ఎందే కలదో ఈ జగత్తు కూడా ఈశ్వరుని ఎందే ఆవిధంగా కలదు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ జగత్ అనేది ఈశ్వరుని యొక్క స్వప్నము అంచేతనే దీనికి కల్పము అని పేరు అదంతా వస్తుంది రాబోతుంది స్వప్నం అంటే కల్పనే కదండి కాబట్టి ఈశ్వరుని యొక్క కల్పన ఈ జగత్తు సో ఆ విధంగా ఇప్పుడు ఈ స్వప్న దృష్టాంతాన్ని మీరు చూసినట్లయితే మీ స్వప్నమంతా మీ అందే గలదు స్వప్నంలో మీరు చూసిన ప్రపంచమంతా ఎక్కడుంది మీ అందే గలదు మత్స్థాని సర్వభూతాన్ని స్వప్న ప్రపంచమంతా కూడా నా గలదు అని మీరు చెప్పచ్చు మీరు నిద్రలు వేచారనుకో నిద్ర లేచిన తర్వాత మీరు అంటారు నేను స్వప్నం చూశాను ఆ స్వప్నంలో ఏనుగు అడవి కనపడింది అని అనుకోండి ఇంకే దృష్టాన ఇప్పుడు నేను అడుగుతా మీరు చెప్పండి ఆ ఏనుగు ఎక్కడ గలదు నాయందే ఉండేది అంతే కదండి మీరు అలాగే చెప్పాల్సి ఉంటుంది లేకపోతే బయట ఉందని చెప్తారా నేను నిద్రపోతే కలగటే మీ పక్కన ఏనుగు ఉందని కాదుగా మీ ఎందే ఆ ఏనుగు ఆ అడవి మీరు చూసిన అడవి ఎక్కడ ఉన్నది అది కూడా నాయందే గలదు కాబట్టి స్వప్న నాయందే గలదు నేను నా ద్వారా నాయందు ఈ స్వప్న ప్రపంచమును వెలయించిన వాడను అని మీరు చెప్పచ్చు అది సత్యం అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న అడుగుతా అయితే ఇప్పుడు మీరు చూసిన అడవి మీరు చూసిన ఏనుగు ఇంకా ఇప్పుడు కూడా మీ ఉందా అని అడుగుతా అప్పుడు ఏమని చెప్తారో అవ్వే లేదండి అని చెప్తారు నచమస్థాని భూతాని కాబట్టి ఈశ్వరుడు కూడా అలాగే చెప్తాడు ఈ జగత్త నాయందే గలదు అని చెప్తాడు లేకపోతే మీరేమనుకుంటారు జగత్తు నాయందు గలదు అని ఆయన అనలేదనుకోండి ఈ జగత్తంతా ఇంకొకటిలో ఎవరిలోనో ఉందేమో అనుకుంటారు గాడ్లో లేకపోతే డేవిల్లో ఉందనో ఏదో అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేయాల్సి వస్తుంది లైక్ దాట్ జగత్తు ఎక్కడ ఉన్నది నాయందే గలదు ముందు మాట చెప్పాలి సో ఈ జగత్ కోసం మరో చోట వెతకడం మానేస్తారు కాకపోతే ఇంకో చోట వెతుక్కుంటాడు పోయి సో జగత్తు ఎక్కడ గలదు నా ఎండే గలదు అయితే మరి నీ ఎందు జగత్తు ఉన్నదా యథార్థంగా అయితే లేదు అంటే ఉన్నట్టు కనపడుతుంది తప్ప యథార్థంగా లేదు ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగత్తుకి కారణము చేతనమైనప్పుడు చేతనము నుండి వచ్చే జగత్తు జడము నుండి వచ్చే జగత్తు రెండింటికి మౌలికమైన భేదం ఉంటుంది ఇప్పుడు జడము కనుక జగత్ కారణమైతే జడము పరిణామమును చెంది జగత్తు ఉదయిస్తుంది పరిణామాన్ని ట్రాన్స్ఫర్మేషన్ పరిణామవాదానికి వెసులుబాటు ఉంటుంది జగత్కారణము కనుక జడమైతే మీరు దాంట్లో పరిణామాన్ని మీరు వ్యాఖ్యానం చేయగలుగుతారు ముంచేతనే సాంఖ్యులు జగత్కారణంగా జడాన్ని స్వీకరించారు ఎందుకంటే వాళ్ళు పరిణామవాదులు పరిణామవాదం నిలబెట్టాలి అంటే మీరు జగత్కారణంగా జడాన్ని స్వీకరించాలి మీరు చైతన్యాన్ని స్వీకరిస్తే పరిణామవాదాన్ని నిలబెట్టలేను ఎందుకంటే చైతన్యంలో పరిణామం ఉండదు పరిణామం మెటీరియల్ ద్రవ్యంలో ఉంటుంది తప్ప ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే చైతన్యంలో పరిణామం ఉండదు నిజానికి పరిణామం అంటే ఒక ప్రాసెస్ అది టైం బౌడ్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని ప్రకాశింపజేసేదే చైతన్యం చైతన్యంలో ఏ ప్రాసెస్లు ఏ పరిణామాలు ఉండవు కాబట్టి జగత్కారణము జడము అన్నట్లయితే పరిణామవాదం నిలబడుతుంది పరిణామవాదం నిలబడినట్లయితే జగత్తుకి కొంత యథార్థత సిద్ధిస్తుంది కొంత వాస్తవికత సిద్ధిస్తుంది కానీ జగత్కారణము చేతనము అని మీరు ఎప్పుడైతే చెప్పారో ఇంక చైతన్యంలో పరిణామం ఉండదు ఇంకా పరిణామం ఉండకపోతే ఇంకేముంటుందంటే వివర్తమే ఉంటుంది అంటే చైతన్యము మార్పు చెంది జగత్తు కాదు చైతన్యము జగత్తు అనే ఆభాషకు ప్రకాశింపజేస్తూ ఆలంబనంగా ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు సినిమా దృష్టాంతం మంచిది సినిమాలో ఒక పెద్ద ప్రపంచం మీరు అక్కడ చూస్తారు ఈ ప్రపంచాన్నంతా ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం నుంచి వచ్చింది ఆ ప్రాజెక్టర్ ప్రకాశం నుంచి ఈ ప్రపంచం వచ్చింది ఆ ప్రకాశము పరిణామాన్ని చెంది వచ్చిందా పరిణామాన్ని చెంది రాలా అక్కడ పరిణామం చెంది దేం లేదు పరిణామం చెంది వస్తే అక్కడ అలా ఉంటుంది ఆ ప్రపంచం సినిమా ప్రపంచం అలా ఉండిపోవాలి తర లేదా పరిణామం కాదక్కడ అక్కడ కేవలము ఆ ప్రకాశం ఏం చేస్తుందంటే ప్రకాశము మార్పులను చెంది మీకు ప్రపంచాన్ని చూపించదు సినిమాలో ప్రకాశము వాస్తవంగా లేని ప్రపంచము యొక్క ఆభాసను ప్రకాశింపజేస్తుంది మీరు చూసి అక్కడ యథార్థంగా లేదు లేకున్నా కనబడేటువంటి దానికి ఆ అభాస అని పేరు ఆ అభాసను ప్రకాశం ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ వెలగట్లేదు అనుకోండి మీరు ఆ సినిమా ప్రపంచాన్ని చూడడానికి వీలుండదు ప్రాజెక్టర్ లైట్ వెలిగిందనుకోండి మీరు ఆ సినిమా ప్రపంచాన్ని చూడొచ్చు అంటే ఇప్పుడు ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది కాంతి ప్రకాశం కానీ ప్రకాశంలో మార్పులు చేర్పులు వచ్చి ఆ సినిమా ప్రపంచం ఉదయించింది అని మీరు అనుకోకూడదు మన కాబట్టి ఏమని చెప్పచ్చంటే ఈ సినిమా ప్రపంచం ఏదైతే ఇది ప్రకాశమునందు మాత్రమే భాషిస్తోంది కానీ వాస్తవంగా ఈ సినిమా ప్రపంచము ప్రకాశమునందు అంతర్గతమై లేదు అదేవిధంగా మీరు జగత్తను ఏదైతే అంటున్నారో ఈశ్వర్ ఈశ్వరుని ఎందు ప్రకాశిస్తోండే కానీ వాస్తవంగా ఈశ్వరునియందు లేదు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాని ఇది మూడవ అంశం ఈ అంశానికి చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి మౌలికమైన ఇంట్లో మీరు అనుకోవచ్చు సాయంకాలం పూట దార్శనిక విచారం ఏదైనా ఉపయోగపడే మాటలు చెప్పుకోక ఎందుకు వచ్చిన విచారం అని మీకు అనిపించవచ్చు కొంతమంది అలా అంటారు ఎందుకు వచ్చిన ఫిలాసఫీ అండి ప్రాక్టికల్ సంగతులు ఏమైనా చెప్పండి నాకు నేను మనవి చేసేది ఏమంటే దీనికి ఈ సిద్ధాంతానికి చాలా ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి అదేమిటంటే ఇప్పుడు మీరు జీవిస్తున్నారు ఒక జీవితాన్ని గడుపుతున్నారు ఈ జీవితం ఎక్కడ ఉన్నది ఓ ప్రపంచంలో ఉన్నది ప్రపంచంలో అంతర్భాగంగా ఉన్నది కదా మీరు జీవించి మీరు ఒక బస్తీలో ఇల్లు కట్టుకుని ఆ సమాజంలో ఆ సమాజంతో ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీరు జీవిస్తున్న ఈ జీవితము ఈ జీవితంలో అంతర్భాగంగా ఉండే ప్రపంచము దాంట్లో ఉండే సంబంధ బాంధవ్యాలు స్వాపర అనే భేదములు శత్రుమిత్రాది భేదములు ద్వంద్వములు ఇవన్నీ కూడా యథార్థంగా మీయందు ఉన్నవి కావు మీయందు ఉన్నట్లుగా భాషిస్తున్నాయి తప్ప అవి యథార్థంగా మీయందు ఉన్నవి కావు అది గుర్తించాలి మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాని అన్నదానికి చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్ అంచేత మీరు చూడండి ఇప్పుడు వీడు ఒక ఫ్లాటో ఫ్లాట్ ఒక కొంటాడు పూర్వం ప్లాట్లు కొనివ్వరు ఇప్పుడు ఫ్లాట్లు కొంటున్నారు ఇంకా ప్లాట్లు ఏమీ లేవు ఫ్లాట్లే ఉన్నాయి ఫ్లాట్ కొన్నారు ఫ్లాట్ కొని ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ఫ్లాట్ నాది అని మీరు వేలు పెట్టి చూపిస్తారు అంతే కాకుండా దానికి రిజిస్టర్ చేయిస్తారు రిజిస్టర్ చేయించడం అంటే దాని వెళ్ళు స్వత్వము మమత్వము ఇది నాది అని బాగా దృఢంగా గట్టిగా నిర్ధారించటం కోసం మనకి ఆ మమకారం అంతా గట్టిగా ఉండబట్టే ప్రభుత్వం వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు ఇప్పుడు నేను ఫ్లాట్లో ఉంటాను దాని యజమానులే కూడా ఉంటారు నేను అడిగాను వాళ్ళు నేను ఉంటాను ఉండమంటారా అన్నాను ఉండండి అక్కడ రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించుతారా అని వాళ్ళని అడిగాడు నన్ను ఏమో నాకు తెలియదు అక్క నా తరఫు నుంచి ఏమీ ఇక్కడ మా మిత్రులు ఎవరిలో కొనే ఏదైనా రిజిస్ట్రేషన్ లాంటిది ఏదైనా నేను అన్నాను ఎందుకు వచ్చిందంటే రిజిస్ట్రేషన్ అక్కర్లేదు సో ప్రభుత్వము నా దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ డబ్బులు వసూలు చేయలేకపోయింది అది నేను చెప్పొచ్చేది అది ఈ గు కలెక్తున్నది సపోజ్ నాకు దాంట్లో ఒక పీస్ సమ్ కైండ్ ఆఫ్ అధికారం నాకు కావాలి అని నేనంటే వారు అంగీకరిస్తారు పెద్ద మనస్సు అంగీకరిస్తారు ఎటు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని అంటారు డాక్యుమెంట్ రాసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటారు అంటే మమకారం అన్నట్టుగా బలంగా ఉంటుంది ఒకటే దృష్టాంతంగా చెప్తాను అంతా భావించకూడదు సో మనకి మమకారం చాలా గట్టిగా ఉంటుంది సో ఇది నా ఇల్లు నా ఫ్లాట్ అని రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఎంత అవుతుందో తెలిసినా రిజిస్ట్రేషన్కి లక్ష రూపాయలు అవుతుంది అంటే ఎంత డబ్బు ఖర్చు రిజిస్ట్రేషన్ చేస్తారో చూడండి ఒక కాగితం ముక్కిస్తారు వాళ్ళు పూర్వం ఆ కాగితాలు చాలా ఉల్లాసంగా ఉంది ఇప్పుడు అది కూడా లేదు చలానా కట్టేసి ఒక వేసి సంతకం బరికిస్తారు అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం దానికి జెరాక్స్ కాపీలు కూడా తీసి భద్రత చేసుకో ఇంత చేస్తాడు వీడు చేసి నా ఫ్లాట్ అంటాడు కానీ ఏమవుతుందో తెలిసినా వీడు ఎక్కడికైనా ఊరు వెళ్ళాలని కొన్ని వీటితో పాటు వస్తుందా ఫ్లాట్ ఊరికే నాది నాది అని వీడు అనుకోవడమే తప్ప అది నాది అనే నాది ఏదో అది ఎప్పుడు నాతో ఉండాలి కదండి నాదైనది నన్ను విడిచి ఉండకూడదు నాదైనది నా అధీనంలో ఉండాలి మీరు ఫ్లాట్ నాదని అండమే తప్ప మాట వలసకు అందము దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్ట్రేషన్ చేయడమే తప్ప ప్రాక్టికల్ గా అవసరమైతే చేయొచ్చు తప్పేం కాదు దాని ఎందు మీరు స్వత్వాన్ని ఎన్నడూ నిలబెట్టలేరు మీరు ఊరు వెళ్ళాల్సిన మాట వరుస కన్నాను దేహాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఫ్లాటు నీతో రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు మీది కదా ఎందుకు రాదు మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు మీరే మీరే కదా మీతో పాటు ఎందుకు రావు అంటే వాస్తవం ఏమిటంటే మీదన్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఏది మీది కాదు మత్స్థాని సర్వభూతాన్ని నచమత్స్థాని భూతాన్ని ఇవన్నీ నాకున్నాయి నా ఎందు ఉన్నాయి అలాగే ఫాదర్ మదర్ బ్రదర్స్ ఇప్పుడు హీ ఈస్ దిస్ గైడ్ అంటే హీస్ ఏ ఫాదర్ అదే మదర్ అదే బ్రదర్ సన్ ఇన్ని ఇన్ని ఎగ్జక్యూవ్స్ మీరు అతని గురించి చెప్పచ్చు కానీ అవన్నీ అతనియందు ఉన్నాయి కానీ వాస్తవంలో అవి ఏది అతనిలో లేవు నిద్ర వెళ్ళి నిద్రలోకి పోయాడు అనుకోండి ఇవన్నీ ఏమవుతాయి ధ్యానంలో కూర్చున్నాడనుకోండి ఏమవుతాయి మూర్చొచ్చిందనుకోండి మూర్చంటే కూడా ఎనస్టీషియా వచ్చిందనుకోండి ఇచ్చాడనుకోండి ఏమవుతాయి ఉండదు ఈ సంసారం ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ జ్వరం వచ్చిన ఏదో సర్జరీ చేసేవాడికి ఎనస్కీషియా ఇస్తాడు జనరల్ ఎనస్క్రిషియా ఎనస్కీషియా ఇవ్వకముందు ఏమున్నాయి ఈ వ్యాధి ఉన్నది వ్యాధి వ్యాధి పెద్ద సమస్య కాదండి వ్యాధితో పాటుగా ఒక పెద్ద సంసార భారం కూడా ఉంది నేను నాది అని అలాగా సంసారం బరువు అంతా మోసుకుంటూ వెళ్తాడు మీరు హాస్పిటల్ థియేటర్లోకి హాస్పిటల్ థియేటర్లకు ఒక్కటి పట్టుకుని వెళ్ళడు వ్యాధి ఒక్కటి పట్టుకుని వెళ్తే సమస్య ఏం లేదు వ్యాధి నివారణ చేస్తుంది బయటకు వచ్చేయచ్చు మొత్తం సంసారం అంతా పట్టుకుని వెళ్తాడు తర్వాత థియేటర్లకు వెళ్తుంటే ఒకవైపు భార్య ఇంకోవైపు కొడుకు కూతురు మరొకళ్ళు మరొకళ్ళు మళ్ళీ వీళ్ళందరినీ నేను చూస్తాను చూడడం వీళ్ళందరూ నాకు దక్కుతారో దత్తారో అనుకుంటూ ఆ మహాభారాన్ని మోసుకుంటూ బెండతో వెళ్తాడు భయపడితో వెళ్తాడు ఇంత భయపడి ఇంత సంసారం ఇదంతా నాదనుకున్నది వాడు ఇంజక్షన్ ఇవ్వగానే కథమైపోతుంది ఏముండదు కాబట్టి ఈ సంసారం అంతా ఉందని మీరు అనుకుంటున్నారు తప్ప వాస్తవంగా లేదు మత్స్థాని సర్వభూతాన్ని నచ మత్స్థాని భూతాన్ని ఈశ్వరునికి ఎలా అయితే ఈ జగత్తంతా ఈశ్వరుని ఎందే వాస్తవంగా ఈశ్వరునిలో ఈ జగత్తు లేదు అనే మౌలిక నియమము మన జీవితానికి డైరెక్ట్గా అన్వయిస్తుంది డైరెక్ట్గా ఇంకా మార్పులు చేర్పులు లేకుండా అన్వయం చేస్తుంది ఏ జగత్తు ఏ సంసారము నా ఎందు కలదు ఉన్నట్టుగా నా ఎందు ఉన్నట్టుగా ఏ సంసారము భాషిస్తోందో అదంతా కూడా మీ ఎందు లేదు అంటే ఇది నా బ్యాంక్ అకౌంట్ అని మీరు అనుకుంటున్నారు అది మీది కాదు వీడు నా ఇందు నా భార్య వీడు నా పిల్లలు ఇది నా ఇల్లు నా వాకి అని మీరు అనుకుంటున్నారు అవి ఏవి అవి అది ఏది ఏమి కావు మీరు ఏదైతే ఏది అనుకుంటున్నారో అది అది అది కాదు ఇంకేం చెప్పమంటారు నన్ను ఇదంతా కూడా ఒక పెద్ద దిఖావా పెద్ద షో ప్యాసింగ్ షో షో కూడా స్థిరంగా ఉండి షో కాదు ప్యాసింగ్ షో ఈ షో అంతా కూడా మీ ఎందు ఉన్నట్టు భాషిస్తుంది వాస్తవంగా ఈ షో ఏది కూడా మీ ఎందు లేదు అని ఇది ఒక మౌలికమైన దార్శనిక విచ తత్వాన్ని దాంట్లో చెప్పారు అది మూడో అంశం ఇక ఇంకా మూడు అంశాలు అయ్యాయి ఇంకొక మాట చెప్తే ఆ శ్లోకాల తాత్పర్యం పూర్తయిపోతుంది నాలుగవ అంశం ఏమిటంటే జీవుడు ఈ జీవుడు జగత్తుకు చెందినవాడా ఈశ్వరులకు చెందినవాడా అని మీరు కనుక ఆలోచిస్తే జీవుడు జగత్తుకు చెందినవాడు కాదు ఈశ్వరుకు చెందినవాడు ఈశ్వరునితోటి సమవుజ్జీగా ఉంటాడు తప్ప జీవుడు జగత్తుతోటి సమవుజ్జీగా ఉండడు అదొకటి మీరు గమనించాల్సి ఎందుకంటే ఈశ్వరునికి జీవునికి సర్వభూతాన్ని ఈశ్వరుడు సకల సకల ప్రాణులు అంటే ఈశ్వరుని ఎందుగలవు స్వ ప్రకృతి ఎందు లేవు సకల ప్రాణులు అంటే సకల జీవులు మనందరం కూడా ప్రకృతిలో లేను మనందరము ఈశ్వరణీయమున్నాము ఇప్పుడు రెండు ఉన్నాయండి అపరాప్రకృతి పరాప్రకృతి చైతన్యము తర్వాత జడమైన ప్రపంచము చైతన్యము జడ ప్రపంచము ఇప్పుడు మీరు చెప్పండి మీరు చైతన్య కోటికి కోటి అంటే కేటగిరీ చైతన్యము అనే కేటగిరీకి చెందినవరా జడము అనే కేటగిరీకి చెందినవరా చైతన్యము అనే కేటగిరీకి కానీ దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన కారణంగా మీరు జడముతోటి మమేకమై జడమైన ప్రకృతికి చెందిన వాళ్ళము అనే భ్రమలో మనం జీవిస్తూ ఉంటాము మీరు ఎప్పుడైతే దేహ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి శుద్ధ చైతన్య స్వరూపులుగా నిలిచి ఉంటారో అప్పుడు మీరు ఈశ్వరుని యొక్క అంశవుతారు తప్ప జగత్తు యొక్క అంశ కారుణం మనిషి భ్రమపడేది ఏమిటంటే నేను ఈ జగత్తు యొక్క అంశను అని భ్రమపడతాను ఎలాగా ఈ దేహము నేను అనుకుంటాడు ఈ దేహము నేను ఈ దేహంలో నేను ఉన్నాను అని అనుకోడు ఈ దేహము నేను అనుకుంటాడు ఈ దేహము నేను అనుకునేప్పటికీ నేను ఫలానా బస్తీకి చెందిన వాడను అదే బస్తీకి చెందినవాడు అవుతాడు అంటే పద్మారావు నగర్కి చెందిన వాడను ఆంధ్రప్రదేశ్కి చెందిన పంజాబ్కి చెందినవాడను లేకపోతే ఫలానా రాష్ట్ర దేశానికి చెందిన అలా అనుకుంటాడు అలాగే అనుకుంటున్నారా జనాలు లేకపోతే మేము దేవుడికి చెందిన వాళ్ళం అనుకుంటున్నారా ప్రాంత వాదంతో ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఈ దేశానికి ఆ దేశానికి చెందిన నేను ఐ మీన్ ఐ మీన్ అమెరికన్ అంటే ఇప్పుడు అమెరికా భూఖండానికి చెందినవాడా దేవుడికి చెందినవాడా అమెరికా భూఖండానికి చెందినవాడే దట్ ఈస్ హౌ పీపుల్ టేక్ ఇట్ ఆ తర్వాత నేను ఫలానా ఫలానా కులం వాణ్ణి ఫలానా వర్ణం అని ఈ విధంగా తనని తాను ముడిపెట్టుకుని ఉంటాడు దేంటూ ముడిపెట్టుకుంటున్నాడు మనిషి తనకు తనకి తాను జగత్తుతో ముడిపెట్టుకుంటున్నాడు జడమైనటువంటి ప్రకృతితో ముడిపెట్టుకుంటున్నాడు తప్ప నేను శుద్ధ చేతనుడను నేను ఈశ్వరునకు చెందినవాడను అని అనుకుంటున్నాడు మనిషి అలా అనుకోవడం ప్రారంభించాలి అది భక్తి అంటే భక్తి అంటే దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు నేను ఎక్కడున్నాను పూజిస్తే నా కోరికలు తీరుస్తాడు క్యా బా కోరికలు తీర్చడం ఏంటండి ఎవరు చెప్పాడండి అదే భక్తి అంటే కోరికలు తీరుస్తే ఏం చేస్తారు ఎన్నో కోరికలు ఎప్పటిదాకా భగవంతుడు తీర్చాడో అయితే తీర్చిందో ఏవో చాలా కోరికలే తీరాయి కదా ఏమైంది వాట్ ఈస్ అకాంటు దట్ ఈస్ నాట్ వే టు ప్రొసీడ్ అబౌట్ ఇట్ ఎవడు కోరికలు తీరుస్తే తీరుస్తాడు ఏమి సందేహం అయిన తీరుస్తాడు కోరికలు తీర్చేది దేవుడే కోరికలకి విఘాతం కలిగించేది కూడా దేవుడే సుమాండి ఎనీవే కాబట్టి దట్ ఈస్ నాట్ ది పాయింట్ మనం ఎలాగా మనని మనం ఎలా దర్శించి ఇది మౌలికమైనటువంటి ఈ పరివర్తన రావాలి ఇది యథార్థమైన భక్తి అదేంటంటే నేను ఈ జగత్తుకు ఈ జడమైనటువంటి వినాశి అయిన జగత్తునకు చెందిన కాను జగత్తులో ఉన్నాం కానీ జగత్తుకు చెందిన వాళ్ళం కాదు ఉన్నాం జగత్తులో కానీ జగత్తుకు చెందిన వాళ్ళని కాదు మరి ఎవరికి చెంది ఉన్నాము ఈశ్వరులకు చెందిన వారము ఇది నాలుగు పాయింట్ ఈ నాలుగు పాయింట్లు ఆ రెండు శ్లోకాల్లో విస్తారంగా చెప్పబడ్డాయి ఇప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే ఈ రెండు శ్లోకాల్లో చెప్పినటువంటి ఏ విషయము గలదో దానికి ఒక దృష్టాంతాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు చాలా చిత్రమైన దృష్టాంతం ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి దృష్టాంతం చెప్పాలంటే ఆకాశం తప్ప ఇంకా వేరే దృష్టాంతమైన ఉండదు ఆకాశ దృష్టాంతాన్ని చెప్పాల్సి ఉంటుంది సో ఆత్మ చైతన్యము చైతన్యము అంటే ఆ తెలివి తెలివి ఆకాశము వంటిది ఆకాశము సర్వమును తన ఎందు కలిగి ఉంటుంది కానీ దేనితోటి మమేకం కాదు దేని చేతనైనను ప్రభావితం కాదు దేని చేతను లేపాన్ని పొందదు లేపము లిప్తము కాదు లిప్తమంటే అతుక్కుపోవటం గమ్ము గమ్ము పెట్టి అతికిస్తే అతుక్కుపోయిందంటారా అలాగే దేనితోటి లిప్తాన్ని లిప్తమును పొందదు ఇది ఎలాగంటే నాన్ స్టిక్ పాన్ పాన్న పాన్నేనా నాన్ స్టిక్ పాన్ సో దోష చేసినప్పుడు పూర్వకాలం నేను చూశాను పూర్వకాలము మెటీరియల్ ఆ ఐరన్ చూ పెనము చూడండి పాన్ను పెనము రెండు కూడా సరిపడ్డాయి అది ఆ దోష అదొక పెద్ద కళకి నుండి ఒక కళ కొంచెం నూనె వేయాలి కొద్దిగా నూనె నీళ్లు ఉండకూడదు నూనె ఉండాలి ఎందుకంటే మళ్ళీ వేసింది మళ్ళీ రావాలి కదా దాన్ని పొడిచి పొడిచి పొడిచి పౌడర్ కింద చేసి తీయాలి వస్తుంది లేకపోతుంది ఎందుకంటే స్టిక్ అయిపోతుంది లేదా ఇప్పుడు ఈ పెనాలు వచ్చాయి ఈ పెనాలు కూడా దోశలోకి తీసి వాళ్ళు అర్థం చేసుకోవాలి దానికి వాళ్ళు టెఫ్లాన్ కోటింగ్ ఇస్తారు టెఫ్లాన్ అని ఒక పొలీ మట డూ పాయింట్ వాళ్ళు తయారు చేసిన పొలి మర్ అది ఆ టెఫ్లాన్ కోటింగ్ ఇస్తారు మీరు అలా దాంట్లో నూనె వేసేసి అలాగే దాన్ని వేడి చేసేస్తూ దోశ మీద దోసి తీసేస్తూ పోతే ఓ పిసరంత టెఫ్లాని కూడా తినాల్సి వస్తుంది ఆ దోశతో మటుగా కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు అలా వేడి చేసి ఆ దోశ అలా వేసేసి మళ్ళీ వెంటనే తీసేసుకునేట్లా ఉండాలి రోస్టులు హై క్వాలిటీ రోస్టులు అవి మంచిది కాదు ఇంకే విషయం టాపిక్ దీని మీద అమెరికాలో పెద్ద చర్చ ఈ టెఫ్లాన్ కోటింగ్ అదే నాన్ స్టిక్ టెఫ్లాన్ కోటింగే ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా దీని మీద పెద్ద విచారం ఆ టెఫ్లాను మొదటి రోజు అదేమీ డిసింటిగ్రేట్ కాదు కానీ క్రమంగా డిసింటిగ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒకే పెనం కొనుక్కుని మన జీవితకాలం అంతా మా అత్తగారిచ్చేరి పెనం అని అలాగ సంవత్సరానికి ఒకసారి మార్చేస్తే మంచిది అదే కొత్త కొనుక్కుంటే మంచిది ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇదంతా ఇదంతా కెమిస్ట్రీ గోళ దీన్ని మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ అది అయిపోయింది సో ఈ దోశ మీరు తయారు చేస్తారో అది స్టిక్ అవ్వదు నాన్ స్టిక్ సో ఆకాశం అటువంటిది ఆకాశము సర్వము ఆకాశం నుండే ఆకాశానికి ఏది స్టిక్ అవ్వదు ఏది అతుక్కోదు ఏది అంచుకోదు ఆకాశాన్ని జ్ఞానం అట్టిది ఆత్మజ్ఞానము చైతన్యమట్టు చైతన్యంలో అన్ని చైతన్యంలోనే ప్రకాశిస్తాయి మంచి చైతన్యంలో ప్రకాశిస్తుంది చెడు చైతన్యంలో ప్రకాశిస్తుంది కానీ ఈ మంచి చెడు అనే ద్వంద్వము చైతన్యాన్ని ప్రభావితం చేయదు కాబట్టి మీరు చైతన్య స్వరూపులు సర్వమును తెలుసుకుంటూ ఉంటారు కానీ ఏది మిమ్మల్ని లేపము చేయదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది అది కూడా రాబోతోంది గీతలో సర్వత్రా వస్తూనే ఉంటుంది శ్రీకృష్ణుడు అమ్మాటాడు నమాం కర్మాన్ని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం వ్యోభిజానాటి కర్మభరి నసభ్యతే అని నాలుగో అధ్యాయంలో వస్తుంది సో మళ్ళీ మనం చూడబోతున్నాం కూడా